అనుబంధం నలభై ఒకటిగా నెవ్వరూ లేరు తిమ్మినాయడా బొడ్డు చెల్ల బొమ్మిరెడ్డి పొలమెల్లా జడబెట్టి గడ్డ నుండి పైరు విత్తి కాచుకుండగా దొడ్డగా బండగా జూచి దోసకారి మొండి దొర దిడ్డి తీసి కొంటబోయ తిమ్మి నాయడా పాలకొల్లి చెందిరెడ్డి పంటచేయు చేయు బొద్దులేక గాలి వీటికా పురాణ గసుగంధ కోలుపుచూదినమూ నీకొండ మీది నాయకులు తీలుపరచేరు గదే తిమ్మి కామకొల్లి మారిరెడ్డి కనుచూపు వారినెల్ల కోమలపు చెలుపలు గోరుమొత్తగా ప్రేమముతో గేదారి పెరిగి పండిన పంట తేమరేగిటు వట్టె తిమ్మినాయడా గుండుగంటిదేవిరెడ్డి కొలచిన వండి పెట్టు కొండకాపరింట నింట కూడుమోయగా పండిన పండ్లగొట్టి పంటలెల్ల నానాటి తిండి కొక్క కొలదాయడా వెలిగొండా కాపిరెడ్డి వేకపు జీవనమెల్ల తలమోచితిరిపెమయీ తల్లడించగా తెలిసియాతనితో నొక్కటిగా నీ గుట్టు తెలిసే వెంకటగిరి తిమ్మి